ంతటాహరినే కాని ఎందుననుగానూ కొంత నాకు తెలుపరో గురువులాలా తనువు ఊహరియే తలపు హరియే వినికి మనికియును విష్ణుడే కనుగొను చూపులు కమలనాభుడే ఎనసి జీవుని శక్తీ ఏడనేదో లోకమల్ల మాధవుడే లోనెల్ల కేశవుడే వాకును కర్మము శ్రీ వైకుంఠుడే చేకుని చైతన్యమెల్ల శ్రీనారాయణుడే ఈ కడ వాడను ఏడనుండువాడనో వెనుకనుకృష్ణుడే వెసముందచ్యుతుడే కొనమొదలు నడుము గోవిందుడే యనయగా ఎనయగా శ్రీవేంకటేశుమయము ఇంతాను అనుగునా స్వతంత్రమది ఏడనున్నదో